హరి ఓం గణనా గణపతివామహే కవి కవీనా పమశ్రవస్తమ జ్యేష్టరాజ్మ బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోతిభి సీదసాదనంధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా మత్కర్మకృం మత్పర మద్భక్త సంగవర్జిత నిర్వరసర్వూతూ ఎస్ సమాతి పాండవాజుల క్రితం ఐ థింక్ ఐ మంత్ బ్యాక్ నేను ఆనందబాగ్ వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగానికి వెళ్ళినప్పుడు కనకరాజు గారి తోటలో కనకరాజు గారు చాలా ఇష్టపడే శ్లోకం ఇది దీని మీద చెప్పండి అని నన్ను నేను నన్ను కోరితే నేను చెప్పాను అక్కడ ఆ శ్లోకం మళ్ళీ వచ్చింది కాబట్టి ఆవేళ ఆ సత్సంగాన్ని అటెండ్ చేసిన వాళ్ళకి కొంత రిపిటేటివ్గా ఉండొచ్చు కొన్ని అంశాలు రిపీట్ అవుతాయి ప్రతీదీ రిపీట్ అవుతుందని కాదు ఎప్పటికప్పటికీ ఏ క్లాస్కి ఆ క్లాసే ఉంటుంది అయినా కూడా ఈ శ్లోకము ఆయనకి చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఒకటి అని ఆవేళ విన్నాం మనం చిత్రం ఏమంటే శంకరాచార్యులు ఆ శంకరాచార్యులకి బాగా ఇష్టమైన శ్లోకం ఇది అని మనకి స్పష్టమవుతుంది ఆయన ఏమంటున్నారంటే భగవద్గీత మొత్తానికి ఈ శ్లోకం సర్వశ్రేష్టము చెప్తున్నారు శంకరు అవతారికులు అవతారికి చూద్దాము అధునా సర్వస్య గీతాశాస్త్రస్య సారభూత అర్థ నిశ్రేయసార్థ అనుష్ఠేయన సముచిత్య ఉచ్యతే మొత్తం గీతాశాస్త్రమునంతరం మొత్తం గీతాస్త్రం పద్దెనిమిది అధ్యాయాల గీతాస్త్రము యొక్క సారము పిండి పిండీకృతము సారాన్ని తీస్తే ఏ విషయము బయటకు అది సారభూత అర్థ అర్థ అంటే విషయవస్తువు ఆ సారభూతమైన ఆ విషయవస్తువు దాని ప్రయోజనమేమిటి అర్థ అంటే ప్రయోజనం దాని ప్రయోజనమేమిటి నిశ్రేయసార్థ మోక్షమే ప్రయోజనముగా కలిగిన సారవంతమైన విషయవస్తువు మోక్షం కోసం చెప్తున్నారు నిశ్రేయసము అని అంటారు మోక్షాన్ని ఇప్పుడు శ్రేయస్సు అంటే మనిషి యొక్క హితము మంచి ఏది మంచియో దానిని శ్రేయస్సు నిశ్రేయస్సు అంటే నిశ్రేయసము శ్రేయస్సు సకారాంత శబ్దం నిశ్రేయసం అకారాంత నపూంసకలింగ శబ్దం దీనికి అర్థం ఏంటంటే దీనికంటే గొప్పది మంచి మరొకటి లేదు అని అర్థం నిశ్రేయసం అటువంటి అంటే దానికే మోక్షము అని పేరు అంటే పురుషార్థాలు నాలుగు ధర్మ అర్థ కామ మోక్ష వీటిల్లో ఈ ఒక గ్రడేషన్ మనం చెప్పాలన్నట్లయితే ఒక గ్రడేషన్ అర్థము బయట ఉంటుంది కామము అంటే కోరిక మనస్సులో ఉంటుంది ధర్మము బుద్ధి ఉంటుంది కొంచెం ఇంకా లోపలికి ధర్మం బుద్ధిలో ఉంటుంది విజ్ఞానం యజ్ఞం విజ్ఞానంలో ఉంటుంది ధర్మం మోక్షము ఆత్మస్వరూపము ఆత్మ ఎందు ఉంటుంది అది వరస కాబట్టి బయట నుంచి లోపలికి లోపలికి అల్టిమేట్గా ఆత్మస్వరూపమే మోక్షము అది వరస ఆ పురుషార్థముల వరస కాబట్టి ఈ పురుషార్థములలో కల్లా గొప్పది శ్రేష్టమైనది మోక్షము ఈ మోక్షము కంటే గొప్పది ఉందా లేదు కాబట్టి దానికి నిశ్రేయసము అని పేరు ఇంతకంటే గొప్పది మరి ఒకటి లేదు అటువంటి మోక్షము జీవన్ముక్తి మోక్షం అంటే మరణించిన తర్వాత మోక్షం అని కాదు జీవన్ముక్తి జీవించి ఉండగా పర్సన్ బికమ్స్ లిబరేటెడ్ ఎన్లైటెండ్ సోల్ అంటారు సో ఆ ఆత్మస్వరూప సాక్షాత్కారమున పొంది అవి ఫ్రీ అయిపోతాయి ఫిజికల్గా ఉండేవేవో ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫ్రీ అవుతాడని కాదు ఈ ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార సో అది మోక్షము అంతకంటే గొప్ప పురుషార్థము మరొకటి ఉందా లేదు కాబట్టి దానికి నిశ్రేయసము అని పేరు అటువంటి నిశ్రేయసము ప్రయోజనముగా కలిగిన సారభూతమైన అర్థము సకల గీతాశాస్త్రమునకు అది దాన్ని మనం అనుష్ఠించాలి మనం దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అనుష్ఠేయత్వేనా దాన్ని సముచ్చిత్య ఉచియతే దాని యొక్క సారన్నంతనే ఒక చోటకు చేర్చి సంగ్రహ రూపంగా మనకి శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు అని అంది దాని ఇంట్రడక్షన్ ఎలానో చూడండి శంకరులు ఒక్క గీతా శ్లోకాన్ని ఇంత అధికంగా ప్రశంసించినది ఇదే ఇది ఒక్క గీతా శ్లోకాన్ని అంత గొప్పగా ప్రశంసించారు ఎందుకంటే ఇది మొత్తం మానవ జీవితంలో ఉండే అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసి మోక్ష మార్గానికి మోక్ష మార్గాన్ని మన ముందు పెడుతుంది చాలా గొప్ప శ్లోకం ఈ శ్లోకంలో దాని దాని రచన కూడా స్ట్రక్చర్ అది కూడా చాలా విలక్షణమైనది నా భక్తుడు మత్భక్త అంటే నా భక్తుడు అంటే నన్ను ప్రేమించేవాడు నేను తిరిగి ప్రేమిస్తాను యోమే భక్ యోమే భక్త సమే ప్రియ అని పన్నెండో అధ్యాయంలో చెప్పబోతున్నాడు ఎవడు నా భక్తుడో వాడిని నేను ప్రేమిస్తాను అంటే అర్థం భక్తుడంటే ప్రేమించి వాడదు ఎవడు నన్ను ప్రేమిస్తాడో వాడిని నేను మరల ప్రేమిస్తాను సో ప్రేమ సో ఈ జీవుడికి ఈశ్వరుడికి మధ్యనుండేటువంటి ఆ అనుబంధము అది ప్రేమానుబంధము దానిని ఈ శ్లోకంలో మనం చూడవచ్చు మద్భక్త నా యొక్క భక్తుడు ఈ మద్భక్త అనే పదానికి ఆన్ వన్ సైడ్ రెండు విశేషణాలు ఉన్నాయి అంది అదర్ సైడ్ రెండు విశేషణాలు ఉన్నాయి ఆన్ వన్ సైడ్ ఏమి విశేషణాలు ఉన్నాయి అంది లెఫ్ట్ సైడ్ మత్కర్మకృత్ మత్పరమహ అని రెండు విశేషణాలు ఉన్నాయి ఎడవ వైపున కుడివైపున ఇంకో రెండు విశేషణాలు ఉన్నాయి ఏమిటి సంగవర్జిత సర్వభూతూ నిర్వైర అని రెండు విశేషణాలున్నాయి ఆ మధ్యలో ఉంటాడు మద్భక్తుడు ఇటువంటి వాడు నా భక్తుడు భక్తుడి యొక్క నిర్వచనం శ్రీకృష్ణుడు చెప్పిన నిర్వచనం చాలా విలక్షణంగా ఉంటుంది దాంట్లో ఫిజికల్ అపీయరెన్స్ గురించి ఒక్క మాట కూడా ఉండదు నా భక్తుడంటే ఇవో ఇలా ఉంటాడు కట్టుబొట్టు జుట్టు ఈ మూడింటికి సంబంధించి అసలు ప్రసక్తియే ఉండదు కానీ ఆధునిక కాలంలో మనం చూస్తాము భక్తిని కట్టుబొట్టు జుట్టు బేసిస్ మీద నిర్ధారించుకునేటువంటి ఒక చిత్రాన్ని చూస్తాం అది కట్టుబొట్టు జుట్టు ఒకప్పుడు సహకరిస్తాయి వాటికి సహకారి హేతువులు అంటారు ఒక విధమైన డ్రెస్ ధరించినట్లయితే ఆ భక్తి భావనకి అది అనుకూలంగా ఉంటుంది దాంట్లో సందేహం ఏం లేదు బాహ్యమైనటువంటి అంశములు ఇప్పుడు స్నానం చేసి మెడిటేషన్ చేస్తే అది చాలా ఆ మెడిటేషన్ చాలా బాగుంటుంది స్నానం చేయకుండా కూడా చేయొచ్చేమి ఇంతట్లోకి మెడిటేషన్కి స్నానానికి సంబంధం ఏమీ లేదు లేదు స్నానము ఫిజికల్ బాడీకి మెడిటేషన్ మనస్సు అంతకంటే అతీతమైన ఆత్మస్వరూపానికి కాబట్టి అప్యారెంట్లీ ఆ రెండు వేరువేరు డైమెన్షన్స్లో ఉంటాయి విచ్ ఇస్ ట్రూ కానీ స్నానం చేసి కూర్చుంటే ఆ మెడిటేషన్కి మనస్సుకు ఒక ప్రసన్నత వస్తుంది స్నానం కారణంగా అప్పుడు మెడిటేషన్ చాలా బాగుంటుంది సో ఆ విధంగా బాహ్యమైన అంశాలకి ఆంతరముపై ప్రభావము ఉండుట అది అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి కొంచెం విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని లేకపోతే పిలక పెట్టుకుని పంచి కట్టుకుని మన ధోతి కట్టుకుని మన ఇండియన్ డ్రెస్ వేసుకుని ఉన్నట్లయితే అది భక్తికి బలాన్ని చేకూరుస్తుంది మనస్సుకి ఉల్లాసంగా ఉండి భక్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది ఏమీ లేదు ఇప్పుడు పూజ చేయటానికి పంచ పంచ ధోతి కట్టుకుని లేకపోతే కట్టు కూర్చుంటే బాగుంటుంది కానీ ఇద్దరు జీన్ ప్యాంట్లు వేసుకుని పూజ కూర్చుంటే పెట్టడం అంత పెద్ద శోభగా ఉండకపోవచ్చు అట్లీస్ట్ ఇండియాలో కాబట్టి ఈ బాహ్యమైనటువంటి కట్టుబొట్టు జుట్టు వీటికి కూడా కొంత ధర్మంలో భక్తిలో స్థానం ఉంటుంది నేను సుతరాము కొట్టిపారవేయట్లేదు కానీ దాని స్థానము వాటి స్థానము పెరిఫర్రల్ అంటే పై మాత్రమే ఉంటుంది లోతుల్లోకి భక్తి యొక్క లోతుల్లోకి ఈ కట్టుబొట్టు జుట్టు యొక్క ప్రవేశము ఉండదు అంచేతనే గీతా ఇత్యాది అంతరమైన భక్తి యొక్క తత్వాన్ని నిర్ధారించే గ్రంథాల్లో వాటి ప్రస్తావన కూడా ఉండదు నా భక్తుడు ఇట్టివాడు ఈ భక్తుడు పొందేటువంటి ఆ స్థితి ఏమి భక్తి మూలంగా యహ ఎవడైతే నా భక్తుడు ఏ విధంగా ఉంటాడో సహా మాం ఏతి ఆ భక్తుడు నన్ను పొందును సో ఈశ్వరుని పొందుత ఈశ్వరుని పొందుతా అంటే ఎలా పొందుతారు ఈశ్వరుని పొందే విధానం ఎట్టిది దీన్ని స్థూల బుద్ధితో చూడకూడదు స్థూల దృష్టి ఉండకూడదు స్థూల దృష్టి అంటే బండ దృష్టి అని అర్థం బండగా అంటే మూర్ఖంగా బండగా ఆలోచిస్తే దాన్నే స్థూల దృష్టి అంటారు దేవుణ్ణి పొందుట ఎలాగా అని అడిగారు ఆ స్థూల దృష్టి గలవాడు వీడు ఇక్కడ నిలకొని ఉంటాడు లేకపోతే వీడు వెళ్తుంటే హఠాత్తుగా దేవుడు ఎదురుగొన్న వచ్చి తారసిల్లుతాడు వచ్చి నిలబడతాడు అప్పుడు దేవుడు వీడిని వీడు దేవుణ్ణి కౌగులించేసుకుంటారు ఆ విధంగా దేవుణ్ణి పొందేస్తాడు అని వీడు అనుకుంటాడు జనరల్గా మీరు పొందుట అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు డైమండ్ ఉంగరమును పొందినారు అంటే ఏం చేస్తారు అంటే మీకు దూరంగా ఉన్నటువంటి ఆ డైమండ్ రింగ్ ఆ దూరం పోయి దానికి మీకు మధ్యన ఏ దూరమో లేకుండా అది మీ చేతి మీదకి వచ్చేస్తే దాన్ని మీరు మీ గుప్పిట్లో పట్టేసుకుంటే మీరు పొందినట్టు లెక్క అలాగే ఈశ్వరుని కూడా కౌగుల్యం ఈశ్వరుణ్ణి పొందినట్లు అవుతుంది ఆ రకంగా వ్యాఖ్యానిస్తారు కూడా శ్రీరాముడు హనుమంతుణ్ణి కౌగులించుకోవటాన్ని ఒక దృష్టాంతంగా చూపించేసి అలా వ్యాఖ్యానిస్తారు అది ఫిజికల్గా పొందేడనే అనే దృష్టి స్థూల దృష్టి అలా పొందడం ఉండదు అది కాదు ఇక్కడ భక్తుడు ఈశ్వరుణ్ణి పొందుతా అంటే తన హృదయంలో పొందుతాడు బయట పొందేదేముండదు బయట పొందాడనుకోండి అంటే అర్థం దేవుడు ఒక ఫిజికల్ ఎంటిటీ వీడు ఒక ఫిజికల్ ఎంటిటీ అని అలాగా అక్కడ చుట్టూ దోమలుంటే ఇద్దరినీ కూడా కొడతాయి అలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ తన దేవుడు ఫిజికల్ ఎంటిటీ కాదు దేవుడు చిన్మయుడు ఈశ్వరుడు చిన్మయుడు ఈశ్వరుడే కాదు దేవతలందరూ కూడా చిన్మయులే దేవ దేవతలను మనం చిన్మయులుగా తెలుసుకోవాలి కానీ అస్థి మధ్య మాంస ఈ సప్తధాతుమయంగా భావన చేయకూడదు కాబట్టి ఫిజికల్గా ఎంప్రెస్ చేసేసుకోవటము లేకపోతే ఫిజికల్గా దగ్గర పెట్టేసుకోవటము నేనున్న గదిలోనే ఈశ్వరుడు ఉండిపోవడము ఇట్ ఈజ్ ఆల్ స్టోరీ టెల్లింగ్లో భాగంగా ఉంటుంది తప్ప అది కాదు ఈశ్వరుణ్ణి పొందే విధానము ఈశ్వరుణ్ణి తన హృదయంలో పొందుతాడు హృదయంలో ఎలా పొందుతాడు ఆత్మరూపంగా పొందుతాడు ఇంకా మరో విధంగా పొందడం ఉండదు నదీ దృష్టాంతమే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే నది సముద్రంలో కలిసిపోతుందంటే ఆ విధంగానే ఆ పరిచ్ఛిన్న జీవభావం ఉంటుంది వీళ్ళు దేహాదులతోటి ఉండే అహమ్మ అనే అభిమానాన్ని పురస్కరించుకుని ఆ పరిచ్ఛిన్న జీవభావం ఉంటుంది ఆ పరిచ్ఛిన్న జీవభావం యొక్క నిరాకరణమే దాన్ని తిరస్కరించుటయే ఈశ్వరునిలో కలిసిపోవుట ఆ విధంగా పొందుతాడు పొందడం అంటే ఎప్పుడూ ఆ విధంగానే పొందుతాడు మంచిది సో భక్తుడు నా భక్తుడు నన్ను పొందును హే పాండవ పాండవ అంటే పాండు మహారాజు యొక్క పుత్రుడు ఆయన గొప్పవాడైన గొప్ప తపస్సంపన్నుడు గొప్ప రాజు ప్రజారంజికంగా రాజ్యాన్ని పాలించినటువంటి గొప్ప వీర శూరుడు ఆయన కుమారుడు నువ్వు అని ఒక ప్రశంసాపూర్వకమైన సంబోధన అంతేకాకుండా పాండు అంటే శుక్లానర్థం తెల్లదనానికి చిహ్నము తెల్లదనము అనర్థం తెల్లదనము సత్వగుణానికి గుర్తు ఇప్పుడు ఈ పాఠంలో చూసారా దీనికి సత్వగుణ సంపన్నుడే దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు ఆ సత్వగుణం ఉండాలి రజోగుణంలో ఉన్నవాడు దీన్ని ఎంజాయ్ చేయలేడు ఎందుకంటే రజోగుణంలోనూ తమో గుణంలోనూ ఉన్నాడనుకోండి వాడికి సంథింగ్ ఫిజికల్ ఉండాలి సంథింగ్ ఎక్సైటింగ్ ఉండాలి ఫిజికల్ ఉండాలి అదిగోదేమిడు వచ్చేశాడు వీడు పిలిచేస్తే వాడు వచ్చేశాడు వీడిని కౌలించేసుకున్నాడు దేవుడు వాడిని కౌలించేసుకున్నాడు అంటే అది ఫిజికల్ ఇంకా ఎక్సైటింగ్ అంటే దేవుడు వీడికి ఎవో మహిమను ఇచ్చేశాడు డబ్బు ఇచ్చేశాడు దేవుడు వీడిని విమానంలో కూర్చోబెట్టి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి పట్టుకుపోయాడు అదేమో ఎక్సైటింగ్ అలా అది రజోగుణము తమోగుణము అలా ఉంటాయి రజోగుణ తమోగుణముల యొక్క ప్రకట రూపములు అలాగే ఉంటాయి అవన్నీ కూడా ఆ తత్వాన్ని తెలియలేక ఫిజికలైజ్ చేసేసి దాన్ని దానికి ఉండేటువంటి గాఢతను తెలుసుకోలేక అలా వర్ణించడం ఉంటుంది అలా చెప్పచ్చు లేకపోతే అలాగేం కాదండి సింబాలిక్గా అలా చెప్పారంటే కూడా గాడ్ బ్లస్ యు ఫైన్ దట్ ఈజ్ ఫైన్ సింబాలిక్గా చెప్పడం కానీ సత్వగుణం తోటి సత్వగుణ ప్రధానమైన అంతఃకరణం అంటే పరిశుద్ధమైన అంతఃకరణం ఈ భక్తి అనేదాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పేదాన్ని చాలా చక్కగా మనం అవగాహన చేసుకోగలుగుతాం ఉదాహరణకి ఈశ్వరుణ్ణి పొందుటనుగా హృదయములో ఆత్మ చైతన్య రూపముగా పొందుడమే అలాగే పొందుతారు ఆ పొందడం కూడా జీవభావ నిరాకరణమే ఈశ్వర ప్రాప్తి అని ఆ విధంగా అర్థం చేసుకోవటము అది సాత్వికమైనటువంటి దృష్టి అంచేతనే అసలు భగవాన్ బుద్ధుణ్ణి ఈశ్వరుణ్ణి పొంద ఈశ్వరుడు ఉన్నాడా ఎక్కడున్నాడు పొందే విధానం ఎక్కడిది పెట్టిది అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పేవాడంటే ఎందుకు నీకు ఈశ్వరుడి గురించి ఎందుకు కామ్ సెట్ అనే అష్టవిధ చారిత్రమును బోధించేవాడిని అష్టవిధ చారిత్రము దాని మీదే ఫోకస్ ఉంది ఎప్పటికీ ఎనిమిది సద్గుణములు సో ఎనిమిది ఉన్నాయి సో సచ్చీలము అని అలా మొదలుపెట్టి అన్ని సత్ సత్తుతోటి ఉంటాయి అష్టవిధ చారిత్రము అని ఆయన ఎంఫోసైజ్ చేసేవాడు ఎలా అయితే శంకర భగవత్పాదులు సాధన చతుష్టయము అని ఎంఫోసైజ్ చేస్తారో అన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి ఈ నాలుగంటారు ఆయన ఎనిమిది అంటారు మరో తోట శ్రీకృష్ణుడు అంటాడు ఇంకో తోట అంటాడు అలాగా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అష్టవిధ చారిత్రము దేవుడి గురించి అడిగినప్పుడల్లా అష్టవిధ చారిత్ర అని చెప్పేవాడు అంతేగాని దేవుడి గురించి యథమిత్తంగా ఏది చెప్పేవాడు కాదు ఎందుకని దేవుడి గురించి ఎథమిత్తంగా చెప్పారనుకోండి సపోజ్ దేవుడు కొండ మీద ఉంటాడని చెప్పారనుకోండి వీడు ఈ సచ్చారిత్రం ఈ అష్టవిధ చారిత్రానికి తిలోదకాలు ఇచ్చేసి ఆ కొండ మీద మకాం పెట్టేస్తాడు వీడిని తర్వాత దేవుడు ఉంటాడు ఆయనకేమో లడ్డూలు అంటే చాలా ఇష్టం అని చెప్పారనుకోండి పెద్ద పెద్ద బుట్టలు బుట్టలు లడ్డూలు చేయించి పట్టుకెళ్ళిపోయి ఆ దేవుడిని కృషి చేసేద్దామని ప్రయత్నిస్తాడు తప్ప ఈ అష్టవిధ చారిత్రమును పట్టించుకోండి కాబట్టి బుద్ధుడు యొక్క ఎంఫసిస్ ఎలా ఉండేదంటే నీవు దేవుడు దేవుణ్ణి పొందుట అంటే దట్ ఈజ్ వాట్ యు వాంట్ యు వాంట్ గెయిన్ ఈశ్వర ఓకే కమా గెయిన్ ద డివైన్ క్వాలిటీస్ ఫస్ట్ సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అని చెప్పి పడాడు నీవు సద్గుణములను పొందు అష్టవిధ చారిత్రము సచ్చీలము సత్కర్మ అంటే నాకు గుర్తులేవు ఎనిమిదిను సో సత్యం ఒకటే గుర్తుంది ఎనిమిది చెప్పివాడ ఈ ఎనిమిది గుణాలు ఏ క్షణంలో ఏ ఏ ముహూర్తంలో నీ హృదయంలో ఆవిష్కృతం అదే క్షణంలో అదే ముహూర్తంలో ఈశ్వరుడే నీ హృదయంలో ఆవిష్కృతం అవుతాడు ఈశ్వరుడంటే ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ ఎట్ ఆల్ ఈశ్వరుడంటే ఒక ఎంటిటీ కాదు అన్నింటి నుంచి విడిపోయి ఉన్నటువంటి ఒక ఇంటిటీ కాదు ఈశ్వరుడు ఆకాశము వంటి వాడు సర్వవ్యాపకమైన తత్వములకు ఈశ్వరుడని పేరు కానీ ఓ చోట స్థిరంగా కూర్చొని నిలబడో లతీటోటు సంచారం చేస్తూ ఉండేటువంటి ఒక ఇంటిటీకి ఈశ్వరుడని పేరు కాదు ఒక మనిషిలాగా ఉంటాడు ఈశ్వరుడని అలా ఆ ఇంటిటీని అనేక రకాలుగా ఫిక్స్ చేయొచ్చు కొంతమంది ఆ ఇంటిటీని ఒక మనుష్య రూపంగా ఫిక్స్ చేస్తారు ఆయనకు నాలుగు చేతులు ఇవ్వబెట్టి ఫిక్స్ చేస్తారు కొంతమంది ఆ ఎంటిటీని ఒక గ్లోబులాగో లేకపోతే కోడి గుడ్డు షేపులాగో ఫిక్స్ చేస్తారు దేవుడు ఇలా గుడ్డులా పెద్ద సైజు గుడ్డులా ఉంటాడు ఇది ఈజ్ నాట్ ఎంటిటీ ఈశ్వర ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ స్పేస్ లైక్ స్పేస్ ఈజ్ నాట్ ఎన్ స్పేస్ ఈజ్ ఆల్ ప్రవేడింగ్ ఈశ్వరుడు కూడా అటువంటి వాడే అటువంటి ఈశ్వరుణ్ణి పొందుతాడు అంటే ఆ సద్గుణములను ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో ఆ సద్గుణముల యొక్క ప్రభావం చేత మనయందుండే ఆ జీవభావము పరిచ్ఛేదము అజ్ఞానము ఆ పొరలు పొరలుగా కవర్ అయిపోయి ఉన్నటువంటి ఆ జీవభావము క్రమక్రమంగా తొలగిపోతుంది తొలగిపోతే వీడు ఈశ్వరుడు అయిపోతాడు శ్రీరామకృష్ణుల ఉల్లిపాయ దృష్టాంతం చెప్పేవారు ఉల్లిపాయ ఉల్లిపాయ పొరలు పొరల కింద తీస్తే లోపల గిందే ఉండదు ఆఖరి పోర తీసేప్పటికి ఏముంటుంది ఆకాశం ఉంటుంది ఇంకేముంటుంది అలాగే జీవుడు కూడా ఆఖరి అజ్ఞానము యొక్క ఆఖరి పోర తీసేప్పటికీ ఈశ్వరుడు అయిపోతాడు ఈశ్వరుడు మెర్జైపుతాడు అలాగే కాబట్టి ఆ సద్గుణములను అలమరుచూకొని ఈశ్వర ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి ఈశ్వరత్వ ప్రాప్తి Gaining Ishwara is same as gaining the divinity, because Ishwara is not an entity. Ishwara is uh, the tattvam, the reality, not an entity, it's the reality. Therefore, gaining uh, the di divine, అన్నట్లంటే గెయినింగ్ ది డివినిటీ అంటే ఇట్ ఈజ్ మోర్ మోర్ అప్రాపరియేట్గా ఉంటుంది పదాలనే ఉంది పదాలు మనం ఎలా కావాల్సింది అలా పడొచ్చు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈశ్వర పరిభాష క్లీన్గా ఉండాలి ఈశ్వర పరిభాష కనుక ఆ అవకతవగా ఉన్నట్లయితే వాడు జీవితం కూడా ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటాడు కానీ ఈశ్వరుణ్ణి తెలియలేకపోతాడు ఆ పరిభాష దోషం చేత ఈశ్వరుడు బయట ఈశ్వరుడే లోపల ఈశ్వరుడే కానీ వీడికి ఈశ్వరుడు గుర్తురాడు వీడికి ఈ ఏహ్య భావాన్ని కలిగించే అన్క్లీన్ ధర్తీ వరల్డే కనపడుతూ తప్ప వాడు ఈశ్వరుణ్ణి దర్శించలేకపోతాడు వాస్తవానికి లోపల ఈశ్వరుడే బయట ఈశ్వరుడే కానీ మనకి లోపల చూసినా దుఃఖము శోకము కోపమువో ఉంటాయి లోపల బయట చూస్తే మురికి అధర్మము అవినీతి లంచాలు ఇవన్నీ ఉంటాయి మనకి మనం లోపల ఈశ్వరుని చూడలేకపోతున్నాం బయట ఈశ్వరుని చూడలేకపోతున్నాం కారణం ఏమిటంటే మనకి ఈశ్వరుని యొక్క పరిభాషలో వచ్చిన గడబిడనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే ఈశ్వరుని పొందుట అనగా నేను అది క్లీన్గా తెలుసుకుని పెట్టుకుని ఉన్నట్లయితే ఈశ్వర ప్రాప్తి సరళమే సరళమంటే సంభవమే సో ఎస్స మామేతి పాండవా మంచిది కాబట్టి ఎవరూ ఈశ్వరుణ్ణి పొందేది నా భక్తుడు ఈశ్వర భక్తుడు ఈశ్వరుణ్ణి పొందుతాడు చూడండి మీరు దేనిని కోరితే అది మీకు లభిస్తుంది దేనిని మీరు కోరితే అది మీకు లభిస్తుంది ఎందుకంటే ఆ కోరికలో ఆ పవర్ ఉంటుంది దేనిని మీరు కోరితే అది మీకు లభిస్తుంది అయితే మీరు అనొచ్చు నేను బలాది కోరాను నాకు లభించలేదు అని థాట్ యూ హ్యావ్ డిజైర్డ్ ఇట్ మీరు అనుకున్నారు మీరు కోరేను అని మీరు అనుకున్నారు మీరు నిజంగా కోరు మీకు లభించుండేది మీరు నిజంగా కోరుకోలేదు అది ఏ మనమేం కష్టపడక్కర్లేకుండా చేతిలోకి వస్తే తీసుకున్నాం అనుకున్నారు అది రాలేదు అంతే తప్ప మీరు నిజంగా కోరి ఉన్నట్లయితే అది లభిస్తుంది సో ఈశ్వరుని యొక్క భక్తుడు అంటే వాడు యథార్థంగా ఈశ్వరుణ్ణి పొందాలి అని కోరుకుంటాడు ఈశ్వరుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు వాడికి ఈశ్వరుడు లభించి తీరును మద్భక్త యహ సహ మాం ఏతి అయితే ఈ మద్భక్తుడు ఎవరు మనం కనుక ఆ మద్భక్తుడు అనే స్టేట్కి చేరుకోగలిగితే ఆ స్థితిని పొందగలిగితే మీరు ఈశ్వరుణ్ణి పొంది తీరతారు పొందకపోవడం అనే ప్రసక్తే లేదు ఇంట్లో ఉన్న రహస్యం ఏమంటే మీరు ఇప్పటికే పొంది ఉన్నారు మీరు దేనిని పొందాలనుకుంటున్నారో దానిని ఇప్పటికే పొందియే ఉన్నారు అది దా ఈ అన్వేషణలో ఉండే రహస్యం అది కాబట్టి ఇక్కడ తాను పొందలేదేమో అనే భ్రమను నిరాకరించటమే మిగిలి ఉంటుంది అంటే అర్థమేమిటి తన ముందే తనతోటే ఉన్నదాని తాను గుర్తుపట్టాలి అది గుర్తుపట్టడానికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలను అన్నిటినీ కూడా తొలగించుకోవటమే ఇక్కడ చేయాల్సింది పూర్వానికి మహాత్ముడు ఏదో ప్రయాణం చేస్తున్నాడు చేస్తుంటే ఒక గ్రామానికి యువతల ఒక పాడుబడిన శివాలయం ఒకటి ఉన్నాడు ఆయన అక్కడ శివాలయం దగ్గర కూర్చుని దులుపుకుని ఆ విరిగిపోయినటువంటి అరుగు ఏదో పెద్ద పలక ఒక స్టోన్ పీస్ ఉంటే అది దుడుకుని అక్కడ కూర్చుని తన పలహారం చేసి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఈ లోపల ఎవడో మహాత్ముడు ఆ శివాలయం పాడుపడిన చోట ఉన్నాడు అని గ్రామంలో వాళ్ళకి ఎవరో చెప్పారు అటు వెళ్ళిన వాళ్ళు ఎవరో వెంటనే గ్రామంలో పది మంది పోగుపడి ఎవడో మహాత్ముడు వచ్చేటట్టు చూద్దాం రండి అంటే శివాలయం దగ్గరకు వచ్చారు శివాలయం అంటే పాడుపడిపోయిన శివాలయం జీర్ణాలయాలు నీ అండావు జీర్ణాలయాలు ఉన్నాయి నీ అనుండవు ఉంటాయి అయితే కొత్త వింత పాత రోతానో సామెత అవుతుంది మనకి జీర్ణ ఆలయాన్ని ఉద్ధరిద్దామని ఎవడో అనుకోడు కొత్త ఆలయాన్ని కట్టే హడావిల్లో ఉంటాడు ఎందుకంటే జీర్ణాలయం ఏమిటి ఉంటుంది శివాలయం శివుడు శివుణ్ణి పూజించడంలో ఫ్యాషనబుల్ కాదు ఇప్పుడు శివుణ్ణి పూజ శివుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కొత్త కొత్త పూజలు అవి వచ్చాయి కాబట్టి కాబట్టి పాడుకుడిపోయి శివాలయాన్ని ఉద్ధరించడం కంటే ఆ రాళ్ళన్నీ పీకి కొత్తది ఏదైనా ఇంకో టెంపుల్ కట్టుకోవడం తేలికనే దృష్టిలో ఉంటారు మంచిది ఈ జనం అందరూ పోగుపడి మహాత్మా మాకేదైనా సందేశం ఇవ్వండి అని అన్నారు అంటే ఆయన అన్నారు మీకు నేనేం సందేశం ఇస్తాను ఈ శివాలయాన్ని ఇలా పాడుపెట్టారు మీరు అని చెప్పేసి అంటే సరే అయితే మహాత్మ మేము దీన్ని పునరుద్ధరిస్తాము మీరు మాకు మార్గదర్శనం చేయవలసింది అని అంటారు సరే అయితేను నేను సన్యాసిని ఎక్కడైనా ఒకటే నేను కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి నాకు అభ్యంతరం లేదు మీరు చక్కగా పునరుద్ధరించండి అని అంటారు అనేప్పటికీ అప్పటికప్పుడు ఒక కొంతమంది ఉత్సాహవంతులైనటువంటి భక్తులు వెంటనే ముందు గర్భగృహంతో ప్రారంభిద్దాము అని గర్భగృహానికి చేరుకుంటారు గర్భగృహం దగ్గరికి వెళ్తారు అక్కడే ఉంది గర్భగృహం ఎదుర్కొన్నానే తీరా గర్భగృహంలో ఏముంది ఈ పక్షుల యొక్క రెట్టలు తోటి అది పూర్తిగా కవర్ అయిపోయి గర్భగృహం సగం వరకు అది కవర్ అయిపోయి మునిగిపోయింది మట్టితోటి ఈ పక్షుల యొక్క డ్రాపింగ్స్ తోటి కంప్లీట్గా కవర్ అయిపోయింది కవర్ అయిపోయి ఉంటే ఈ వీళ్ళ ఉత్సాహం ఎక్కువ కదా అతి ఉత్సాహం ఉంటుంది గర్భగృహాన్ని మేము క్లీన్ చేసేస్తాము బట్ గర్భగృహం క్లీన్ అయ్యేప్పటికీ మనం శివలింగాన్ని సిద్ధంగా తట్టుకోవాలి కాబట్టి ఇప్పటికెప్పుడు బయలుదేరి రైలు ఎక్కేసి కాశీ వెళ్ళి ఒక శివలింగాన్ని మనం తీసుకుని రావాలి అక్కడి నుంచి దానికి ఉపాయం ఏమిటి మీరు ఏమి శివలింగం రికమెండ్ చేస్తారు స్ఫటికమా శిలయా ఏమిటి అని ఈ దగ్గరకు వచ్చి మీరు మూర్ఖుల్లో ఉన్నారు శివలింగాన్ని మీరేం పట్టుకురాకర్లేదు కొంచెం గడ్డపారీ ఇలాంటి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకునేది జాగ్రత్తగా తవ్వండి అని తగ్గిస్తాడు లోపల ఉంటుంది శివలింగం అలా సంథింగ్ లైక్ దాట్ ఈశ్వరుణ్ణి పొందుటాడే వీరు అజ్జెట్టుగా ఎక్కడి నుంచి ఒటుకు రాక్కర్లేదు ఇదే గర్భగృహం ఇక్కడ ఆ డ్రాపింగ్స్ డ్రాపింగ్స్ లాగా వాసనలు సంసార వాసనలన్నీ కూడా ఎంత గట్టిగా పట్టేసాయంటే లోపల శివలింగమే లేదు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలని భ్రమపడే అంత గట్టిగా ఈ సంసార వాసనలు పట్టేసి ఉంటాయి ఇప్పుడు మనం చేయాల్సిందలా గడ్డపార పెట్టి ఆ పక్షుల డ్రాప్ సన్నింటినీ కట్ చేసేసి ఆ పారతోటి తీసేసి అవతల బారపోసేస్తే శివలింగం అక్కడ స్ఫటికలింగం దివ్యమైనటువంటి ప్రకాశించే లింగము అక్కడే ఉంది వాళ్ళు ఏమీ లింగాన్ని పట్టుకురాక్కర్లేదు వాళ్ళు పూజ చేసుకోవచ్చు కొంచెం చుట్టూ క్లీన్ చేసుకోవటమే తర్వాత సరిగా విధంగా ఆ పరమశివుడు మన హృదయంలోనే ఉన్నాడు ఏటొచ్చి అసలు లేడని మనం అనుకునేంత గట్టిగా ఆ వాసనలతోటి నిండిపోయి ఉన్నది పరిస్థితి కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ వాసనలను నిర్మూలించుటయే ఆ విధంగానే మనం ఈశ్వరుణ్ణి పొందాల్సి ఉంటుంది ఎస్స మామేటి పాండవ సో మద్భక్త నా భక్తుడు మంచిది ఇప్పుడు ఈ నా భక్తుడు ఎవడవుతాడు నాలుగు లక్షణాలు ఉన్నవాడు నా భక్తుడు అవుతాడు నేను ఊరికే ఈశ్వర భక్తుల్ని చెప్పేసి ఏ వేషం వేస్తే ఏమైనట్టు కొంతమంది నేను రామభక్తు సాయి పూజా సామాగ్రి దగ్గర మీరు రామభక్తుడైతే శ్రీరామ శాలు వాళ్ళు దొరుకుతాయి మీరు సాయి భక్తుడైతే సాయి శాలు వాళ్ళు దొరుకుతాయి శివభక్తుడైతే శివుడు శాలువాలు దొరుకుతాయి ఆ శాలువా కొనేసుకొని కప్పేసుకుంటే నేను అడ్డి మీద ముందు చేతుల మీద ఎక్కడ చూసినా శ్రీరామ శ్రీరామ శ్రీరామే ఉంటుంది అలాగనా సో ఇప్పుడు మద్భక్తుడు అంటే ఎలాగా అంటే నాలుగు లక్షణాలు ఉండాలి ఏమిటా నాలుగు రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ అంటే రెండు మనం చేయాల్సినవి రెండు విడిచిపెట్టాల్సినవి ఉంటాయి ఆ చేయాల్సినవి ఏమిటంటే ముందు ఆ రెండు చూసేద్దాము మత్కర్మ కృత్ అది సమాసం మత అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు చెప్తున్నాడు కాబట్టి మత్ అంటే ఈశ్వర అవుతుంది ఈశ్వర కర్మను చేయువాడు ఈశ్వర కర్మ అనగానే ఇప్పుడు ఈశ్వరస్య కర్మ ఈశ్వరాయ కర్మ మహ్యం కర్మ మమ కర్మ అని రెండు రకాలుగా చెప్పచ్చు ఈశ్వరుని కొరకు కర్మను చేయవద్దు అంటే అర్థం ఏమిటి మీరు ధూపాన్ని సమర్పిస్తారు దీపాన్ని సమర్పిస్తారు పుష్పాలని సమర్పిస్తారు అదంతా ఈశ్వరుని కొరకు చేసి సంప్రదా సంప్రదాన అంటే ఈశ్వరుణ్ణి ఉద్దేశ్యంగా పెట్టి మీరు వివిధములైన వస్తువులను ఆయా సమంత్రకంగా సమర్పించుకుంటూ పోతారు హారతిస్తారు ఇవేవో చేస్తారు సో అభిషేకాలు చేస్తారు సో అలా చేసుకుంటూ పోతారు దాన్ని ఈశ్వర కర్మ అని ఈశ్వరాయ కర్మ ఈశ్వర కర్మ చాలా సరళమైన అర్థము అది ఈశ్వర కర్మ అది ఒకటి కానీ అక్కడితో ఆగిపోకూడదు అది ఆరంభమే అది ఆరంభమే కానీ అంతం కాదు సో సో మత్కర్మకూరదు తర్వాత ఈశ్వరస్య కర్మ అంటే ఈ షష్ఠీకి సంబంధి అని అర్థం దీన్ని కొంతమంది ఆచార్యులు ఆ ని హైలైట్ చేశారు ఈశ్వరాయ కర్మ అందరికీ తెలుసు తెలుసుకునే ఉంది చతుర్థి షష్ఠీని హైలైట్ చేశారు ఎలాగా ఈశ్వరస్య కర్మ అంటే దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయానికి రంగులోది వేయించడానికి ఆ చందాలు వసూలు చేసి రంగులు వేయించడం అది ఈశ్వరుణ్ణి సంప్రదానంగా పెట్టి చేసే పూజాధికమైతే కాదు కానీ కర్మే అవుతోంది సమ్ యాక్షన్ కానీ రిలేటెడ్ టు ఈశ్వర తన స్వంతింటికి పెయింట్ ఏషియన్ పెయింట్ వేయించుకున్నాడు అనుకోండి అది ఈశ్వర కర్మ అవదు అదే దేవాలయానికి ఏషియన్ పెయింట్ వేయించాడు అనుకోండి ఈశ్వర కర్మ అవుతుంది మీ ఇంటి ముందు మీరు చక్కగా తుడుచుకుని క్లీన్గా పెట్టుకున్నారనుకోండి మీ ఇంట్లో అది ఈశ్వర కర్మ అవ్వదు కానీ దేవాలయానికి వెళ్ళిపోయి చీపు రోజు తీసుకుని తువి చేసి అదంతా క్లీన్ చేసి పెట్టారనుకోండి నీళ్లు చల్లి ముగ్గు వేశారనుకోండి ఈశ్వర కర్మ అవుతుంది సో ఈశ్వరస్య కర్మ ఈశ్వర సంబంధి కర్మ ఆ విధంగా ముఖ్యంగా టెంపుల్ ఓరియంటెడ్ భక్తిని ప్రమోట్ చేసేవాళ్ళు అలాగే చెప్పారు దాన్ని ఈశ్వరాయ కర్మ మహ్యం కర్మ అనేది రిచువల్ ఓరియంటెడ్ భక్తి చేసేవాళ్ళు దాన్ని చతుర్థ భక్తిగా చెప్పారు షష్ఠీ విభక్తి చెప్పి టెంపుల్ ఓరియెంటెడ్ కర్మ సో ఆ టెంపుల్ని కట్టించడం సందాలు వసూలు చేయడం దానికి రంగులు వేయడం దాన్ని క్లీనప్ చేయడం లేకపోతే కమిటీ మెంబర్గా ఉండి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండడం ఇప్పుడు పూజలు చేసి హడా పూజలు హడావిల్లో ఉంటారు వాళ్ళు పూజలు చేయడానికి వచ్చేప్పటికీ ఆ టెంపుల్ అంతా క్లీన్ పెట్టి పురోహితులు సిద్ధంగా ఉండి టికెట్లు కోసే వాడు సిద్ధంగా ఉండి అంతా రెడీ పెట్టాలంటే ఓ కమిటీ అదంతా చేయాలి కదా అదంతా కూడా ఆ రకమైన యాక్టివిటీ చాలా బిజీగా ఉంటారండి ఇట్స్ నాట్ ఏ సింపుల్ యాక్టివిటీ చాలా బిజీగా ఉంటారు ఎంత బిజీగా ఉంటారంటే ఈ టెంపుల్ యాక్టివిటీని మెయింటైన్ చేసి వాళ్ళకి భగవద్గీత గురించి చదవడానికి టైం ఉండదు వాళ్ళకి అంత బిజీగా ఉంటారు ఇట్ ఈస్ సో సో కన్స్యూమింగ్ యాక్టివిటీ అది ఈశ్వరస్య కర్మ అలాగ వ్యాఖ్యానం చేశారు ఆచార్యులు అలా వ్యాఖ్యానం చేశారు అది కూడా బాగుంది మనం అన్నిటినీ తగిన మొతాదులో స్వీకరించుకుంటూ పోతాము ఈశ్వరుడికి పూజాధికము చేయటము అవసరమే ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి పూజాధికము చేయటము అవసరమే ఒకప్పుడు పూజాధికము లడ్డూలు వండించి విగ్రహానికి పూజ చేసి నైవేద్యం పెట్టడం ఒక ఈశ్వర కర్మ అయితే కంసంలో వండిన అన్నాన్ని తన కడుపులో జఠరాజ్ని రూపంగా ఉండే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడం కూడా ఈశ్వర కర్మ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఈశ్వర కర్మలోకి వస్తాయి అయితే భగవద్గీత యొక్క కాంటెక్స్ట్లో మత్కర్మ అనే మాటని అక్కడతో టాపడానికి వీరలేదు ఎందుకంటే భగవద్గీతలో మరో చోట పద్దెనిమిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే స్వకర్మణా తమ అభ్యర్చ్య సిద్ధిం విన్నటి మానవ అని ఇప్పుడు ఆయన అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే అర్చన అభ్యర్చన అని ఒక చిన్న డిస్టింక్షన్ పెట్టాడు అర్చన అంటే మీకు తెలుసు అష్టోత్తర అర్చన చేయించుకోవాలి టికెట్ కోసారా లేదా కోసాము టికెట్ కోస్తారు టికెట్ కోస్తే అష్టోత్తర పూజకు కోస్తే హండ్రెడ్ అండ్ ఎయిట్ నేమ్స్ తోటి పూజ చేస్తారు టికెట్ కోస్తే సహస్రనామాలతో పూజ చేస్తారు దానికి పేరేమిటి దాన్ని ఏమంటారు అర్చన అంటారు అలా అలా అంటారు అర్చనల వివరములు ఉంటుంది అర్చన కానీ శ్రీకృష్ణుడు అర్చన గురించి చెప్పట్లేదు అభ్యర్చన ఈ అర్చన కంటే ఒక మెట్టు ఎక్కువది ఏమిటి అక్కడ అర్చ ఈ అభ్యర్థనేమిటి స్వకర్మణా తమ అభ్యర్చ్య ఈశ్వరుణ్ణి స్వధర్మానుష్ఠానంతో పూజిస్తాడు స్వధర్మానుష్ఠానం దీన్ని మహాత్మా గాంధీ గారు మొదలైన మహాత్ములు దాన్ని బాగా హైలైట్ చేశారు ఆ మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే ఈ స్వకర్మణా తమ అనే పాయింట్ను పట్టుకుని ఆయన ఏమన్నారు దేవాలయాన్ని తెల్లవారక మునిపే తెరిచి ఆ నిర్మాల్యం అంతా తీసి ఆ శివలింగానికి అభిషేకం చేసి భక్తులు దర్శనానికి వచ్చేప్పటికీ సంసిద్ధంగా తీర్థప్రసాదాలతో సిద్ధంగా ఉన్న పురోహితుడు ఎవడైతే ఉన్నాడో అతడు స్వకర్మానుష్ఠానం చేసిన వాడు ఈశ్వరులకు ప్రియుడు అదే దేవాలయం ముందు ఫుట్పాతు రోడ్డు చీపురుతో తుటి చేసి అది వర్కర్ పారిశుద్ధ్య కార్మికుడు ఆ రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు అంతా క్లీన్ చేసి ఫుట్పాత్ అంతా క్లీన్ చేసి జనాలు చక్కగా సంచారం చేయటానికి కావాల్సినటువంటి శౌచాన్ని అక్కడ నిర్మాణం చేసి పెడతాడు పారిశుద్ధ్య కార్మికుడు శ్రద్ధగా చేస్తాడు అతను కూడా తెల్లవారుజామునే వస్తాడు తెల్లారేపటికి చేసేస్తాడు ఆ పని అయితే ఈయన తెల్లారేపడికి అభిషేకం పూర్తి చేస్తాడో తెల్లారేపటికి ఊడి చేసి అంతా తయారు చేసి ఆ పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈయన చేసినంత దేవాలయంలో చేసిన కర్మ ఏ రకమైన ఈశ్వరార్చన చేశాడో అతడు కూడా అంతే గొప్ప ఈశ్వరార్చన చేసినాడు ఎందుకని అతని స్వధర్మం అది పురోహితుడికి దేవాలయంలో ఈశ్వరుణ్ణి అభిషేకం చేయడం ఏ విధంగా స్వధర్మమో పారిశుద్ధ్య కార్మికునకు తన కర్తవ్యము రోడ్డుని ఊడ్చి శుచి చేయుట అదే స్వధర్మము తన యొక్క ధర్మమును ఆచరిస్తూ ఈశ్వరుణ్ణి ఈశ్వరార్పణ బుద్ధితో తన ధర్మాన్ని ఆచరించుతా ఒక అమ్మగారు నన్ను ఓ సత్సంగంలో ఒక ప్రశ్న అడిగాను అమెరికాలో సత్సంగం ప్రశ్న ఏమని నేను ఆమె హౌస్ వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త అత్తమామలు ఉన్నారు నేను ఇవరి ఇన్ని పనులు చేసుకుంటూ వేదాంతాన్ని అధ్యయనం చేయడం కర్మయోగం కర్మయోగం టాపిక్ కర్మయోగాన్ని ఆ అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగా అని అడిగారు అంటే నేనేం చెప్పానంటే అమ్మ మీరు ఆ శ్రమంలో ఎందుకు ఉన్నారు ఇది దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్ మీరు చక్కగా వెనక్కి టికెట్ కొనేసుకుని వెనక్కి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీ అత్తమామలకి సేవ చేసుకోండి మీ భర్తకి భర్తయే దైవం ఆయనకి సేవ చేయండి మీ పిల్లల్ని ఈశ్వర బుద్ధితో వాళ్ళకి సేవ చేయండి మీ వంటిల్లే మీకు కర్మయోగ స్థానం అదే మీకు ఆశ్రమం అదే మీకు తపస్థానం కాబట్టి మీ స్వకర్మతో ఈశ్వరాన్ని అర్చించినట్లయితే మీరు జీవన్ముక్తులు అవ్వచ్చు అని నేను చెప్పాను సమాధానంగా అప్పుడు ఈ శ్లోకం గోట్ చేసి చెప్పాను కాబట్టి స్వకర్మణా తమ అభ్యర్చ ఇప్పుడు మీరు ఆఫీస్ టైంలో ఆఫీస్ ఎక్కొట్టి ఆఫీస్ని గవర్నమెంట్ ఆఫీసుని తేలిగ్గా పారిపోవచ్చు ఎవరికో అప్పచెప్పి పారిపోవచ్చు మామూలుగా రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి నాలుగు కౌంటర్స్ ఉంటాయి నాలుగు కౌంటర్స్లో నలుగురు కూర్చుని టికెట్లు అమ్మాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరే అమ్ముతారు వాళ్ళు దే దే గో బై టర్న్స్ రెండు కౌంటర్సే ఓపెన్ చేసి మిగతా రెండు కౌంటర్స్ క్లోజ్ అని పెట్టేస్తారు దే షుడ్ నాట్ డూ దాట్ They have no right, no logic to do that. A round counter is so close to it. A round counter is so close to it. A round counter is so close Alla, si, uh, to it. It is integral to it. Allah, Allah which is, with Devala, I am going to put chest on that. That also they do. I am 1030. I am 1030. I am going to put chest on that. Puja, I am going to go to the house and go to the house. కాబట్టి మీరు చేసి పనే పూజ అవ్వాలి కానీ మీరు మళ్ళీ వేరే ఇంకో పూజ ఎందుకు పెట్టుకున్నారు అంటే మాకు పూజ చేస్తే కానీ మేము ఏ పని చేయండి వీఆర్ రిలిజియస్ పీపుల్ ఇట్ ఈజ్ నాట్ రిలిజియస్ ఇట్ ఈజ్ ఇర్రెలిజియస్ దిస్ ఈజ్ ది కాజ్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ ఇండియా కాబట్టి మన కర్తవ్యం మన డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట ఏ డ్యూటీ అయితే ఆ ఇప్పుడు తల్లిదండ్రులు చేయడానికి మనకు డ్యూటీ ఉంటుంది ఇంకే తల్లిదండ్రుల ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు తీసి ఆల్బంలో పెట్టి గోడలకు పెట్టి మాలను వేసి ఇట్ ఈజ్ నాట్ డిఫాయింట్ తల్లిదండ్రులు జీవించు వాళ్ళగా వాళ్ళకి ఎదుర కొంత సేవ చేయటం మాతృదేవోభవ ఇంక దేవుడి గురించి వెతికి ఇదే ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ కాబట్టి స్వకర్మ ఓ బ్రహ్మచారం నా దగ్గరికి వచ్చి ఏదో కొంత చదవడము కొంత ఇది అది చేస్తుంటే మంచిది ఎంకరేజ్ చేస్తాను అప్పుడు ఏదో మాట వలసతి ఏ మీ ఎక్కడ ఉంటారో ఫలానా పల్లెటూరులో ఉంటారు ఎవరు తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు మరి హూ ఇస్ హోవర్ దే పెద్దవాళ్ళు అయిపోయారు హూ ఇస్ టేకింగ్ కేర్ అన్నలు ఇద్దరు ఉన్నారు అక్కలు వాళ్ళు ఉన్నారు బట్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ అరే వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఫాదర్ అండ్ నో మరి హూ ఇస్ టేకింగ్ కేర్ వాళ్లే దండాలు పడుతున్నారు అంటే వాళ్ళు తమ పరిణామం చేసుకుంటూ అలాగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అలా లేదు అయినా అలాగే కష్టపడుతున్నారు మరి నువ్వేం చేస్తున్నావా అంటే నేను వేదాంతం కోసం మీ దగ్గరికి వచ్చాను అంటే నేను చెప్పాను చాలా నువ్వు మీ తల్లిదండ్రులు ఇద్దరూ జీవించి ఉన్నంత కాలము ఇంట్లో కూర్చొని ఈ వేదాంత పుస్తకాలు చదువుకుని వాళ్ళకి సేవ చేస్తూ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతూ నీకు ఏదైనా పుస్తకం కావలసే పంపిస్తాను అంతే తప్ప లేకపోతే మీ అక్కగారికో మీ అన్నగారికో అప్ప చెప్పి నువ్వు అంతేగాని నువ్వు ఇక్కడ ఈ సా ఈ స్వాముల చుట్టూ తిరగడం వల్ల ఏ ఉపయోగం ఉంది నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని నేను పంపించేశాను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు గదర్ ఈజ్ గూయింగ్ ఇట్ ఆర్ నాట్ బట్ దాంట్లో వస్తే మెసేజ్ అయ్యావు అంతేగాని కనపడ్డాడు కదా అని ఒక కాషాయ హిణ్ణి ఎత్తికి నాతో పాటు తిరిగానే అలా పట్టేసుకోకూడదు ఎనీవే సో స్వకర్మ మన ఈశ్వరుణ్ణి అర్చించుట ఆరాధించుట అది దాన్ని అంత కష్టం చేసుకోక్కర్లేదు కొండెక్కితేనే ఈశ్వరణ్ణ ఆరాధించినట్టు అవుతుంది అని అనుకోనక్కర్లేదు అంతా ఈగో ట్రిప్ ఇట్ ఈస్ ఈగో ట్రిప్ ఓ పెద్ద ఫైవ్ డేస్ పెద్ద పందిళ్ళు వేసి యజ్ఞం చేస్తే ఈశ్వరారాధన అవుతుంది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఈగో ట్రిప్ ఇట్ ఈజ్ ఈగో వాన్స్ సమ్ ఛాలెంజింగ్ థింగ్స్ ఈశ్వరాన్ని ఆరాధించటము అంత కఠోరమైన పరిశ్రమతో కూడినది కాదు చాలా సరళము ఈశ్వరారాధన మీరు చేయాల్సిందగా మీ స్వకర్మ ఏమిటి స్వధర్మము అని స్వకర్మ అని ఈ రెండు మాటలని శ్రీకృష్ణుడు చాలా గట్టిగా హైలైట్ చేస్తాడు మీ స్వకర్మ ఏమిటి మీ స్వధర్మం ఏమి అది అది అది మీరు ఆచరించటం అలా ఆచరిస్తే అది ఈశ్వరారాధన కాబట్టి మత్కర్మ కృత మూడు మూడు లెవెల్స్లో ఈ అనే మాటని నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం సో మత్కర్మ అంటే స్వధర్మము శంకరులు కూడా చెప్తారు మత్కర్మ కృత్ మదర్థం కర్మ మత్కర్మ తత్కరు అతీతి మత్కర్మ కృత్ అని చతుర్థేవి భక్తి పెట్టేసి వదిలిపెట్టేశాను కాబట్టి పూజ చేసి నేను నైవేద్యం పెట్టాను అక్కడ చతుర్థేవి భక్తి ఈశ్వరుడు సంప్రదాన కారకం అలా చేయొచ్చు లేకపోతే స్వకర్మణా తమభ్యర్చ్య అని నేను చెప్పినటువంటి పద్ధతిలో కూడా చేసినట్లయితే అది మత్కర్మ అవుతుంది ఓకే అది ఫస్ట్ ఇక రెండవది మత్పరమహ ఇది మత్పరమహ అన్నది చూడండి పురుషార్థ నిశ్చయము అని అనే అనే అనే టాపిక్కి చెందినటువంటి విశేషం మనిషికి పురుషార్థ నిశ్చయం ఉండాలి సాధారణంగా జనులకు పురుషార్థ నిశ్చయం ఉండదు పురుషార్థ నిశ్చయం లేకుండానే ఉంటారు నేను ఒకసారి ఒక ఒక ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఎగ్జిక్యూటివ్ సిఈఓస్ బిజినెస్ పీపుల్ వెరీ హై హై ర్యాంక్ బిజినెస్ పీపుల్ ఉంటారు అదే మేక్ లా బిగ్ బిగ్ బిజినెసెస్ చేసి కోట్ల రూపాయలని డాలర్స్ని వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అటువంటి దాంట్లో నేను ప్రశ్న వేశాను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కదా బిజినెస్ అనేది ఒక యాక్టివిటీ ఇంటెన్స్ యాక్టివిటీ ఈ కర్మకి కర్మఫలం ఉండాలి కర్మకి కర్మఫలం ఉండాలి బిజినెస్ మీరు చేసే బిజినెస్కి ఫలం ఏమిటి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అని నేను ఛాలెంజ్ విసిరాను వాళ్ళ మీరు అంటే చెప్పండి మీకు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు అన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తారు అందులో వాళ్ళందరూ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంత తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు అన్నారు ఎస్ బిజినెస్కి ఫలం ఏమిటి టు ఎక్స్పాండ్ ది బిజినెస్ అని ఒకటి అంటాడు టు మేక్ గుడ్ ప్రాఫిట్స్ అంటే గుడ్ ప్రాఫిట్స్ అంటే ఎంత కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం సంపాదించటము అది బిజినెస్ అనే యాక్టివిటీకి ఫలము బిజినెస్ గ్రోత్ గ్రోత్ ఎప్పుడూ కూడా గ్రోత్ ఉండాలి ఎంతకాలం గ్రోత్ ఉండాలంటే ఇంకా ఎంతకాలం వీడు స్వర్గానికి వెళ్ళేదాకా గ్రోత్ అయ్యేది అది ఎండ్లెస్ రోడ్ అది బిజినెస్ అన్నది ఇట్స్ ఎండ్లెస్ రోడ్ సో గ్రోత్ ఉండాలి అది అది లక్ష్యము అది దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అని ఇన్ని రకాలుగా తర్వాత కొంతమంది ఎంప్లాయ్మెంట్స్ని పెంచాలి తర్వాత సోషల్ కంట్రిబ్యూషను సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇవన్నీ అందరికీ తెలుసున్న కథలవి అలాగా చెప్పారు నేను చెప్పాను యు ఆర్ ఆల్ రాంగ్ ఎందుకంటే మా వేదాంతంలో పురుషార్థ నిశ్చయము ఉంటుంది కర్మకి ఫలము కర్మ కదా బిజినెస్ యాక్టివిటీ కర్మ దేట్ కర్మకి ఫలము సుఖమైన అవ్వాలి దుఃఖమైన అవ్వాలి దట్స్ కర్మ ఫలము సుఖమైన అవ్వాలి దుఃఖమైన అవ్వాలి సపోజ్ కంపెనీకి ప్రాఫిట్ కోటి రూపాయల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఆ బిజినెస్ యాక్టివిటీ వన్ ఇయర్ చేస్తే కోటి రూపాయల ప్రాఫిట్ వచ్చింది నా ఇది కర్మ బిజినెస్ యాక్టివిటీ మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి ఊరికే అలాగా స్థూలంగా ఆలోచించద్దు ఓపెన్ మైండ్ తోటి ఆలోచిస్తారనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను మాట సో వన్ ఇయర్ మీరు బిజినెస్ చేశారు ఇట్స్ ఎన్ యాక్టివిటీ కర్మ దాని ఫలం ఏమిటి కోటి రూపాయల ప్రాఫిట్ అది ఫలము యు ఆర్ రాంగ్ యు ఆర్ రాంగ్ ఎందుకంటే కర్మ ఫలము రూపాయలు బిల్డింగులు బడ్జెట్ షీట్లు గ్రోత్ ఫ్యాక్టర్సు స్టాక్లో దాని నెంబరు పెరగడం ది ఆర్ నాట్ కర్మఫల కర్మ ఫలము అయితే సుఖం అవ్వాలి లేకపోతే దుఃఖం థింక్ అబౌట్ ఇట్ అయితే సుఖం లేకపోతే దుఃఖం అది తెలియకుండా బిజినెస్ చేస్తున్నాడంటే వాడికి పురుషార్థ నిశ్చయం లేదనమాట అంచేతనే సంవత్సర కాలం ఇంటెన్స్ యాక్టివ్గా బిజినెస్ చేసి కోటి రూపాయలు ప్రాఫిట్ సంపాదించి రోగం తెచ్చుకుంటాడు ఇంట్లో విశ్రాంతి ఉండదు దుఃఖాన్ని అనుభవిస్తాడు మనిషి ఎందుకని కర్మకి ఫలము సుఖమైన అవ్వాలి దుఃఖమైన అవ్వాలి రూపాయలు కర్మఫలము కాదు రూపాయలు కర్మఫలం కాదు బిల్డింగులు కర్మఫలం కాదు స్టాకులు కర్మఫలం కాదు కర్మఫలము అయితే సుఖం అవ్వాలి లేకపోతే దుఃఖం అవ్వాలి ఇప్పుడు ఇంతటి బిజినెస్ యాక్టివిటీకి వీడికి ఏం ఫలం లభించింది కర్మఫలము ఏం లభించింది సుఖం లభించిందా దుఃఖం లభించిందా అంటే ఓపెసలంత సుఖము పుట్టెడు దుఃఖము రోగాలు ఇవి లభించాయి అంటే అర్థం ఏమిటి వాడు చేస్తున్న బిజినెస్లో పురుషార్థ నిశ్చయము లోపించింది అని మీకు అర్థం కాలేదు కాబట్టి దేవుని వన్ పాయింట్ కర్మకి ఫలము సుఖము లేక దుఃఖము ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందంటే స్వర్గం అనే ఫిజికల్ ప్లేస్ కాదు కర్మ ఫలం అక్కడ స్వర్గము అంటే సుఖమనర్థం కర్మకి ఫలము సుఖము లేక దుఃఖము